డె ఆరు పంచవింశకుండు పాపపు జీవుండు సంచి తాగమాది సకల కర్మ లోలుడగుచు తిరుగు లోవెలి గురితప్పి అఖిల జీవసంగ ఆత్మలింగ భావము పరమాత్మ పాలించు విశ్వమను సామ్రాజ్యములో శరీరము అను సామంతరాజ్యమునకు రాజయ్యిన ఓ ఆత్మ వినుము పంచభూతములైన ఆకాశము గాలి అగ్ని నీరు భూమిచేత తయారైన శరీరముతో కూడుకొన్న జీవుడు కర్మత్రయమైన సంచిత ఆగమ ప్రారబ్ధకర్మలచే నిండుకొన్నవాడై ప్రారబ్ధమును అనుభవిస్తూ ఆగమకర్మను ఆహ్వానించువాడై ఉన్నాడు ప్రపంచములో నిత్యము కర్మలోలుడైన జీవుడు బయట ప్రపంచ దృష్టి కలిగి జీవనము గురించి ఆలోచించువాడై సమయమునంతటినీ దానికే వినియోగించుచున్నాడు తన శరీరము లోపల అంతటా వ్యాపించిన ఆత్మను గురించి కానీ శరీరము బయట అంతటా వ్యాపించిన పరమాత్మను గురించి కానీ ఏమాత్రము ధ్యాసగాని ఆలోచన గానీ లేనివాడై జీవితానికి ధ్యేయమంటూ లేక తిరుగుచున్నాడు